ఉన్నదంతా సత్కద అసత్వ స్థానమేదసలు సదసద్వివేక దృష్టితో చూస్తే అసత్వ స్థానమే లేదు ఉన్నదంతా బ్రహ్మమే పిపీకాది బ్రహ్మ పర్యంతము ఒకే బ్రహ్మమున్నది ఏకముగా ఉన్నది స్తంభ పర్యంతముగా ఉన్నది జ్యోతిర్మండలమై ఉన్నది ప్రకాశమే అయి ఉన్నది సర్వము నుంచి శూన్యము వరకు వ్యాపకమై ఉన్నదంతా కూడా జ్యోతిస్ఫాటిక లింగమై ఉన్నది అట్టి జ్యోతిస్ఫాటిక లింగంలో జడమని చేతనమనే విమర్శకు అవకాశం జడచేతన విమర్శ లేకపోతే చిజ్జడ్రంథి అనేటటువంటి దానికి ఉనికి ఎక్కడికి తెచ్చింది చైతన్యము జడము కలిసి పనిచేస్తున్నాయి జీవుడుగా అనేటటువంటి దృష్టే అవకాశం లేనటువంటిది ఇట్టి స్థితికి చిజ్జడ్రంథి భేదనమని పేరు ఎవరైతే ఈ నడకని తెలిసి ఉంటారో భావము నుంచి భావాతీతమునకు భావాతీతము నుంచి అభావమునకు అభావము నుంచి సాక్షికి సాక్షి నుంచి సాక్షి సాక్ష్యతీతము నుంచి సాక్షిరహితమునకు ఎవరైతే ఎగరగలిగిన విహంగా మార్గం కలిగి ఉంటారో అలా ఉండగలిగినటువంటి నిర్ణయాన్ని పొందుతారో వాళ్ళు జీవన్ముక్తులు జన్మరాహిత్యాన్ని పొందగలిగినటువంటి మహానుభావులు ఈ నిర్ణయాన్ని పొందింపజేయడమే ఆత్మ విచారణ యొక్క లక్ష్యం గమ్యం దుఃఖరాహిత్యం శాశ్వత దుఃఖరాహిత్యం పరమానంద ప్రాప్తి మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే రెండు మాటల్లో చెప్పమంటే రెండే రెండు మాటలు ఏమిటవి శాశ్వత దుఃఖరాహిత్యం పరమానంద ప్రాప్తి ఈ రెండింటి దిశగానే సకల వేదాంతము కూడా బోధించబడుతుంది సకల సాధనలు తెలియజేయబడుతూ సకల కర్మకాండలు దీని కొరకే నిర్దేశించబడ్డాయి అది ఇష్టి అయినా తుష్టి అయినా పుష్టి అయినా ఇష్టి తుష్టి పుష్టి కర్మకాండంతా ఈ మూడింటిదో ముడిపడి ఉంటుంది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి జ్ఞాన యోగంలో వీటితో పని మార్గం స్వరూప జ్ఞాన మార్గం ఉన్నది చూపే మార్గం ఉన్నది ఉండే మార్గం అమనత్వాత్మే దుఃఖ దుఃఖం కలిగిన ప్రతిసారి ఈ సూత్రం ఈ సూచన గుర్తురావాలి ఎవరికైనా సరే ఏ రకమైన దుఃఖమైనా కలిగింది అరే ఇప్పుడు ఏ స్థాయిలోకి వచ్చేసాడు ప్రజ్ఞ చైతన్యం ప్రకాశం జ్ఞానం ఆనందం సత్ అన్న స్థితి నుంచి అసద్భావమైనటువంటి మనసులోకి వచ్చేసాడు భ్రాంతిగతమైన ప్రతిబింబ సమానమైనటువంటి మనసులోకి వచ్చేసాడు దర్పణంలో ప్రతిబింబించేసాడు ఎరుకగా దిగొచ్చేసాడు జాగ్రత్తగా నిత్య సర్వగత స్థాను అచలోనాతన అన్న నిర్ణయం దగ్గర నిలబడిన వాడికి దుఃఖం ఎక్కడిది మనస్వాత్మే దుఃఖ జాగ్రత్తగా అన్వయం చేసుకుని ఈ నిర్ణయాన్ని పొందాలి చదువు ఆత్మ లక్షణములు శృతులు శాసించి చెబుతున్నాయి అవి నాకు స్వరూపములుగా నేను గుర్తించి నిలుపుకున్నప్పుడే నేను ఆత్మస్వరూపుణ్ణి అవుతాను బ్రహ్మస్వరూపుణ్ణి అవుతాను శృతుల శాసనానికి వ్యతిరేకంగాను వ్యత్యస్తంగానూ ప్రవర్తిస్తూ ఆత్మస్వరూపుణ్ణని బ్రహ్మస్వరూపుణ్ణని అనుకున్నట భ్రాంతి ఇది ఇక్కడ ఒక చిన్న సత్యాన్ని మనం గుర్తించాలన్నమాట శృతి శాసనా ఆచరణ ఎలా ఉండాలంట శృతి శాసనమును అనుసరించి ఉండాలి అంటే నిషిద్ధ కార్యక్రమాన్ని నిషిద్ధ వృత్తులను నిషిద్ధ ఆచరణను కలిగి ఉండి అంటే శృతి ఏదైతే చక్కగా కర్మ మార్గానికి విధి చెప్పింది యోగ మార్గానికి విధి చెప్పింది అలాగే జ్ఞాన మార్గానికి కూడా విధి నిషేధాలు చెప్పింది ఈ విధి నిషేధాలను చక్కగా తెలుసుకోవాలి అంటే నేను గురువు గారిని ఆశ్రయించాను అన్నారు అనుకోండి ఎవరైనా ఎవరినైనా ఏమడుగుతాము మార్ వేదాంత మార్గంలో సాధనా మార్గంలో సాధకుడైనటువంటి వాడిని నాయన మీ గురువు ఎవరు ఏ సాంప్రదాయం అని అడుగుతారు అంటే అర్థమేమిటి ఆ గురువు ఎవరో ఆ సాంప్రదాయం ఎవరో చెప్పేటప్పుడు వారి నలుగురు గురువులు చెప్తారనమాట అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సశరీరమే ఉన్నవారు ఉంటే వారు వారి గురువు గారు వారి గురువు గారు వారి గురువు గారు గురువు పరంపర గురించి చెప్తారనమాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట ఎందుకని ఆ గురు పారంపర్యం నిజంగా అంతా ఒకటే గురువా నలుగురు గురువులా అని ఆలోచించాలన్నమాట చెప్పేటటువంటి శిష్యులు మారవచ్చేమో కానీ పైనన్న గురువుగారు మారరు ఆయన పరమేశ్వ గురు అయినా పరమ గురువైనా నిజ గురువైనా